నాహం కర్తా హరిహి కర్తా పదమూడవ అధ్యాయం ఆ ఒక్క క్షణం కోసం పన్నెండు గంటలు ఆ భర్తజనం తిరుమల క్యూ షెడ్లలోకి చేరి అప్పటికి పన్నెండు గంటలుగా వస్తారు ఇంకా ఎంతసేపు అలా చెమట్లు కారుతూ ఆ క్యూషెడ్లలో నిరీక్షిస్తే తిరుమల శ్రీనివాసుడి దర్శనం అవుతుందో తెలియదు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ ఉండు ఒకసారి గోవింద నామస్మరణతో క్యూ షెడ్లు ప్రతిధ్వనిస్తున్నాయి మళ్లీ అంతలోనే నిశ్శబ్దం బల మీద కూర్చుని కూర్చుని నడుము పట్టేసిన లేచి గుళ్ళు విరుచుకుంటున్నారు చిన్న పిల్లలు ఆకలి ఆకలి అంటూ అమ్మా నాన్నల్ని సతాయిస్తున్నారు లేదంటే నేరసంతో అమ్మల ఊళ్ళు నిద్రపోతున్నారు ముసలి వాళ్ళు ఉస్ ఉస్ అంటూ ఆపసోపాలు పడుతున్నారు ఇంకా ఎంతసేపమ్మా గుళ్ళోకి వెళ్ళటానికి అంటూ ఎదిగిన పిల్లలు విసుక్కుంటున్నారు మళ్ళీ అంతలోకే గోవిందా గోవిందా అంటూ ఎవరు అరిచారు క్యూలో ఉన్న వేలాది మంది ఒక్కసారి గోవిందా అన్నారు అలా ఎన్నిసార్లు పిలిచినా ఏం లాభం నాన్న మధ్యాహ్నం దాకా అలా నూరు నొప్పి పుట్టేలా అరిచి అరిచి శోషపిచ్చి పడిపోయే స్థితి వస్తుంది చూడు ఆ టైంకి మనం ఈ క్యూలో వెళ్లి వెళ్ళి వెంకటేశ్వరిని చూస్తాం ఎందుకు కళ్ళు మూసి తెరిచే బయటికి వెళ్ళిపోవడానికి ఆ రెండు సెకండ్ల దర్శనం కోసం పన్నెండు పద్నాలుగు గంటల వెయిటింగ్ మన దేవుని మనం చూడటానికి ఎన్ని కష్టాలు అంటూ ఓ టీనేజ్ కుర్రాడు తన వయసు మళ్ళిన తండ్రిని దబాయించేస్తున్నాడు ఇలా క్యూలో వెయిటింగ్ ఉన్న భక్తులు టీటీడీ మేనేజ్మెంట్ ని తిట్టుకుండగా వినడం నాకు అదే మొదటిసారి కాదు ఈ ఒక ఛార్జీ తీసుకున్న కొత్తలో రెండు మూడు సార్లు ఎవరికీ తెలియకుండా క్యూ షెడ్లలో పన్నెండు గంటల నుండి పదహారు గంటల దాకా నిరీక్షించి దర్శనం చేసుకునే పరిస్థితిని ప్రత్యక్షంగా విసి చూడడం జరిగింది అప్పటికే నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్లి కొన్ని నెలలు కావస్తున్నాను నా రొటీన్ ఇన్స్పెక్షన్లలో ఇలాంటి వ్యాఖ్యలు అనేక సార్లు విన్నాను విన్న ప్రతిసారి ఆవేశం వచ్చేసేది ఇష్టదైవమైన శ్రీనివాసు దర్శించి తరించాలన్న ఆరాటంతో మూగభక్తితో వేలకొద్దీ మైళ్ళ దూరం నుంచి నానా ప్రయాసులు పడి వచ్చిన భక్తులకు గంటల కొద్దీ క్యూషెడ్లలో నిరీక్షించి నిరీక్షించి గుకి ప్రవేశించాక దివ్యాలంకార శోభితుడైన తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకోవటానికి లభించే సమయం ఒక్కొక్కసారి ఒక్క సెకండ్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వెళ్లిన దగ్గర నుంచి నాకు వచ్చే లెటర్స్ లో అధిక భాగం ఈ దర్శనం గురించి మొక్కులు మొక్కి ముడుపులు కట్టుకుని కాళ్లకు బొలపాలు కట్టుకుని నడిచి మెట్లెక్కి గంటల క్యూ షెడ్ లో నిరీక్షించాక మాకు లభించే దర్శనం ఎంత మీరు ఎప్పుడున్న క్యూలో నిలబడి దర్శనం చేసుకుని చూసారా బిఐ దర్శనాలు మాత్రమే పట్టించుకుంటారా సామాన్య భక్తుల ఆర్తి అర్థం కాదా ఇలాంటి ప్రశ్నలతో లెటర్స్ పోకొలలుగా వచ్చేది దర్శనం సంతృప్తికరంగా జరగలేదన్న అసంతృప్తితో భక్తులకు తిరుమల కొండ అంతా అస్తవ్యస్త ప్రపంచంలాగా టీటీడీ ఉద్యోగులంతా భక్తులు ఉసురు పోసుకుంటున్న దళారీల లాగా కనిపించడం నిత్యకృత్యమైపోయింది ఈ అసంతృప్తితో తరచు భక్తులకు టిటిడి ఉద్యోగులకు మధ్య వాగ్యుద్ధాలు జరుగుతుంది ఆలయంలోకి వచ్చాక కూడా క్యూలో భక్తుల సహనాన్ని పరీక్షిస్తూ సిబ్బంది జరగండి జరగండి అంటున్న కొద్దీ అప్పటికే గంటల కొద్దీ ఉన్న భక్తుల కోపం తారస్థాయికి చేరుకునేది ఈ గొడవ మూలంగా చివరికి ప్రశాంతంగా నిర్మల చిత్తంతో శ్రీనివాసుని దర్శించుకునే అవకాశం లేకుండా పోవడం దర్శనం జరిగినా సంతృప్తికరంగా దర్శించుకుందామన్న ఆనందం అసలు లేకుండా పోవడం జరిగింది కొన్ని వారాలు నెలలు ఈ దర్శనాల పరిస్థితిని అధ్యయనం చేశాను దర్శనం మాట ఎలా ఉన్నా కనీసం క్యూలో ఉండే ఇకరి బందులనైనా తగ్గించలేమా అని ఆలోచించాను క్యూలో ఉండే భక్తులకు మూత్ర విసర్జన ఒక పెద్ద సమస్య ఒకసారి క్యూ షెడ్ల నుండి క్యూలోకి ప్రవేశించాక దర్శనం జరిగి బయటకు వచ్చేంత వరకు దాదాపు రెండు గంటలు భక్తులకు మూత్ర విసర్జన అవకాశమే లేదు ముఖ్యంగా వృద్ధులైతే లఘుశంఖ తీర్చుకునే ఆదుర్దాలో దర్శనం కూడా వదులుకుని ఆలయంలో క్యూలోంచి బయటకు వెళ్లిపోతుండటం చూశాను ఒకరోజు ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఉండగా ఇలా ఓ వృద్ధ భక్తుడు హడాహుడిగా బయటకు వెళ్ళిపోవడం చూసి అరే రే ఈయన దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నాడే ఏమి చేయలేనా స్వామి అని శ్రీనివాసుని ప్రార్థించాను ఆయన గర్భగుడిలోంచి నాకేమీ జవాబు ఇవ్వలేదు కానీ నా మనోభావాలు కనిపెట్టిన ఒక సీనియర్ టీటీడీ ఉద్యోగి సార్ మొబైల్ టాయిలెట్ బాక్సుల్ని దేవాలయం బయట క్యూ పక్కన అక్కడక్కడ ఏర్పాటు చేస్తే వీళ్లు ఇబ్బంది తీర్చుకున్నాకే ఆలయంలోకి వస్తారు సార్ అంటూ ఒక చిన్న సూచన వదిలాడు గ్రేట్ ఐడియా కొన్ని రోజుల్లోనే దాన్ని అమలు చేసేసాం అలాగే ఒకరోజు నేను చూస్తుండగానే ఆలయంలో హూమి కానుకలు లెక్కించే చోటు పళికావల్లి దగ్గర ఒక తల్లి తన చిన్న పిల్లాన్ని ఎత్తి చూడు చూడు వెంకటేశ్వర స్వామిని అని చూపించే ప్రయత్నంలో గుమ్మను తగిలి తూలిపడింది క్షణకాలం నా మనసు నిలవలాడింది ఈ గుమ్మాలు లేకుండా చేయవచ్చు కదా స్వామి అంటూ ఆమె భర్త శ్రీవారి మీద విసుక్కుంది అవును తనని లిప్తకాలం చూసి అదృష్టం కోసం అంగలారుస్తూ వచ్చే భక్తులకి ఈ గుమ్మాలడ్డం ఎందుకు పెట్టాడు శ్రీనివాసుడు అని నాకు సందేహం కలిగింది సందేహం ఎలా వచ్చిందో సమాధానం కూడా అలాగే దొరికింది ఎవరిచ్చాడా సమాధానం ఒకటి రెండు వారాల్లోనే ఆ సమాధానాన్ని అమలు చేయించా ఇప్పుడింకా అక్కడ గుమ్మాలు ఉన్నట్లు అనిపించను అనిపించదు గుమ్మాలు తగిలి భక్తులు తూలనో తూలరు ఎందుకంటే పడికావలి గుమ్మం దగ్గర గర్భగుడి ముందు గుమ్మం దగ్గర వాళ్ళు బల్లలు ఏర్పాటు చేశాం అలాగే లోపల గర్భగుడి ముందు గుమ్మానికి పడికావలికి మధ్య భాగంలో గుమ్మం ఎత్తులో ఒకటే పొడవాటి బళ్ళ ఏర్పాటు చేశాం ఈ రెండు ఏర్పాట్లతో అనూహ్యమైన స్పందన భక్తులలో కనిపించింది ముఖ్యంగా పడికావలి గుమ్మం దగ్గర ర్యాంప్ ఎక్కిన దగ్గర నుంచి భక్తులు బలం మీదే ఉంటారు గనక గర్భగుడిలోని నిల్వెత్తు శ్రీనివాసుని ముఖార గర్భగుడి గుమ్మం దగ్గరికి చేరేదాకా క్యూలోని ప్రతి భక్తుడు స్వామి మనోహర దృశ్యాన్ని చూస్తూనే మైమరిచిపోయి పడికావలి గుమ్మం దగ్గర నుంచే భక్తులు గోవిందా గోవిందా అనుకుంటూ భక్తి పారవశ్యంతో తన్మయత్వంతో అంతవరకు క్యూ షెడ్లలో నిరీక్షణలో కలిగిన అలసటనంతా మర్చిపోయి ఆనందాశ్రములు రాలిస్తూ శ్రీవారిని ఎక్కువసేపు దర్శించుకునే అవకాశం ఆ రకంగా భక్తులకు పెంచగలిగా అంటున్నాను అది ఒక చిన్న ఆత్మానందం మాత్రమే అసలు సమస్య ఇంకా అలాగే ఉంది క్యూలో పది పన్నెండు గంటల పాటు భక్తులు నిరీక్షిస్తున్నారు ఈ సమయాన్ని ఎలా తగ్గించాలి అన్న సమస్య పరిష్కారం కాలేదు మరో ప్రయత్నంలో పడికావలి దాటాక రాముల మేడ నుంచి గర్భగుడి దాకా భక్తులు వెళ్లే దారిలోకి బయట నుంచి తాజా గాలిని పంపించే ఏర్పాట్లు చేశాను ఇందువల్ల లోపల ఉక్కపోయడం సరిగ్గా గాలి ఆడకపోవడం చీకాకు లేకుండా పోయింది అలాగే గర్భగుడి దగ్గర క్యూలో భక్తుల్ని నడవండి నడవండి అంటూ తోస్తూ ఉండే సిబ్బందిని ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి మార్చేసి ఇష్టం పెట్టాం అందువల్ల అక్కడ సిబ్బందిలో విసుగుదల భక్తుల మీద ప్రశ్నించే అవకాశాలు తగ్గాయి అయినా అసలు సమస్య ఇవిలో వెయిటింగ్ తగ్గించటం పరిష్కారం కాలేదు అనేక రోజులు ఈ సమస్య నా మనస్సును తొలిచేసింది అనేక రాత్రులు దీని గురించి ఆలోచిస్తూ నిద్రపట్టేది కాదు ఒక్కోసారి అనుకునేవాడిని నాకెందుకింత తాపత్రయం భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం లభించటం లభించకపోవటం అన్నది వాళ్ల వాళ్ల ప్రాప్తం మీద భగవద్ అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది కదా మళ్ళీ అంతలోకి అనిపించేది భక్తుల ప్రాప్తం మాట ఎలా ఉన్నా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నా బాధ్యత ఏంటి భక్తుల సదుపాయాలు జరుగుతున్న నా ప్రాథమిక విద్యుక్త ధర్మం కాదా ఒకరోజు చాలా సీరియస్గా ఈ దర్శనాల వ్యవహారం ఏదో తేల్చాలనుకుని గర్భగుడి ముందు నిలబడ్డాను భక్తులు రాములు మేడ గుమ్మం దాటాక గర్భగుడి గుమ్మం ముందుకి కుడి వైపు నుంచి వస్తారు రెండు మూడు అడుగులు ఎడము పక్కకు జరుగుతారు వాళ్ళు జరగకపోతే అక్కడ వాలంటీర్లు జరగమంటారు అక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు అంటే సరిగ్గా కుడివైపు నుంచి వచ్చి ఎడమ పక్కకి ఆ రెండు మూడు అడుగులు జరిగే వ్యవధిలోనే వారు శ్రీనివాసుని ఎదురుగా ఉండి దర్శించుకుంటున్నారు ఈ లోపల క్యూలోంచి గర్భగుడి గడప ముందుకు రాగానే అక్కడ ఒక అర్చకులు తీర్థం ఇస్తారు మూడు అడుగులు ఎడమకి జరగగానే అక్కడ మరో అర్చకులు సెటారి పెడతారు ఈ తీర్థం సెటారి తీసుకునే ప్రయత్నంలో భక్తుడి ఏకాగ్రత స్వామివారి విగ్రహం మీద నుంచి పక్క తీర్థం సెటారి మీదకి మళ్ళుతోంది ఈ తీర్థానికి సెటారికి మధ్యలో తనకున్న ఒక సెకండ్ కాలంలో శ్రీవారిని చూస్తూనే భక్తి పార్వశ్యంలో ధ్యానం చేయాలని కళ్ళు మూసుకుని తలదించుకుని నమస్కరిస్తాడు అంతలో జరగండి జరగండి అంటూ వాలంటీర్లు తొందర నాకు అప్పుడు స్పష్టంగా అర్థమైన విషయం ఏమిటంటే ఈ తీర్థం సెటారి మూలంగా స్వామివారి విగ్రహం ముందు భక్తుల ఏకాగ్రతకి భంగం కలుగుతోంది ఒక్క సెకండ్ కూడా తనిమి తీరా భక్తులు స్వామివారిని దర్శించుకోలేకపోతున్నారు పైగా సీనియర్ అధికారులు లేనప్పుడు ఈ తీర్థం సిటారి ఇచ్చే అర్చకులు ఒక చేత్తో అవి ఇస్తూనే రెండో చేయి భక్తుల ముందు దక్షిణ ఆశిస్తూ కొందరు అధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు అంటే భక్తులు ఏకాగ్రత ఈ తీర్థం సెటారి తీసుకోవడం వల్లే కాక వాళ్ళకి దక్షిణ ఇవ్వడం కోసం జేబులోంచి పసుపు తీసి చిల్లర తీసి ఇచ్చే ప్రయత్నం వల్ల తీర్థం తీసుకునే ముందు తర్వాత చేతులు తుడుచుకునే ప్రయత్నం వల్ల కూడా దెబ్బతింటోందని బయటపడింది అంటే అసలు అక్కడ జరుగుతున్నది ఏమిటి రోజుల తరబడి ప్రయాణంలో గంటల తరబడి నిరీక్షణలో గడిపి క్యూలో నానా అవస్థలు పడి భక్తుడు వెంకటేశ్వరుడు ముందు నిలబడి అక్కడున్న కొద్ది క్షణాల్లో తన ఇష్ట దైవానికి తన పిలుపుని నేరుగా వినిపించాలన్న ఆశతో వస్తే ఆ కొద్దిసేపట్లో తీర్థం సెటారి దక్షిణ వేసుకోవటం పిల్లలకి తీర్థం దాగించడం చేతులు దుల్చుకోవటం ప్రక్రియలతో భక్తుడికి మిగులుతున్న ఆనందం ఏమిటి ఇదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఈ తీర్థం షకారీలను గర్భగుడి గుమ్మం దగ్గర నుంచి యువతలకు జరిపేస్తే భక్తుడి ఏకాగ్రత దెబ్బతిన్నది కదా ఆ ఆలోచన అమలు చేయటం కూడా చాలా సులభం ఎందుకంటే ఇందులో అర్చకులు నష్టపోయేది లేదు కీటడీ వారు నష్టపోయేది లేదు గ్రేట్ ఐడియా అనుకున్నాం వెంటనే అమలు చేసేయాలని నిశ్చయించేసాను కానీ అమలు చేయలేకపోయాను వందలాది సంవత్సరాలుగా మేము తీర్థం సకారి ఇక్కడే ఇస్తున్నాం ఇప్పుడు ఈ సాంప్రదాయానికి గండి సస్యమిరా వీల్లేదు అంటూ అర్చకులు నా ప్రతిపాదనకు ఎదురు అర్చక మిరాశీదారులతో ఆచార్య పురుషులతో ఆస్థాన విద్వాంసులతో నేను జరిపిన చర్చలు స్థలప్రదం కాలేదు తీర్థం సెటారి గర్భగుడి దగ్గర నుంచి బయటకు లేదా యువతలకు తీసుకురావాలని నేను చేస్తున్న వాదనలో ఔచిత్యం హితబద్ధత కన్నా ఎక్కువ విలువ ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ల వాదన సాగింది బాధించి బాధించి విసిగిపోయాను స్వామి ఇక నా వల్ల కాదు నీ భక్తుల కోసం ఇలా చేయాలనుకున్నాను ఇది మంచిదనుకుంటే ఎలా జయిస్తావో నువ్వే జయించాలి ప్రభు అంటూ శ్రీవారికి మొరబెట్టుకున్నాను ఏమైనా నాకు మంచి ఆలోచన వచ్చిందన్న నమ్మకం గాని అమలు చేయలేని అసహాయత ఈ రెండింటికి మంచి ఒక రాత్రి అంతా నలిగిపోయాను ఆ రాత్రి మెలకువ వచ్చినప్పుడులా శ్రీనివాసు తెలుస్తూనే ఉన్నాను ఈ సమస్య పరిష్కారం కోసం కానీ స్వామి పలకలేదు మర్నాడు ఉదయం ఎవరో అతిపెద్ద అతిథి బహుశా దేవాదాయ మంత్రి కేంద్ర మంత్రి కావచ్చు వచ్చారు దర్శనం కాగానే ఆయన తో పాటే వచ్చిన ఇరవై ఐదు ముప్పై మంది రాజకీయ కార్యకర్తలు అధికారులు మొత్తం నలభై యాభై మంది దాకా ఉంటాం అంతా విఐపి దర్శనంలో పాల్గొన్నారు దర్శనం అయ్యాక రివాజ్ ప్రకారం గర్భగుడి ద్వారం దగ్గర నుంచి రాముల వారి అటు ఇటు అందరూ బారుగా నిలబడ్డారు ముందు విఐపి ఆయన తర్వాత నేను ఇలా వరుసగా అందరికి అర్చకుల తీర్థం సెటారి హార తీర్చుకుంటూ వెళ్తున్నారు నేను చాలా అన్యమనస్కంగా ఉన్నాను ఒక మంచి పని అనుకున్నది చేయలేకపోతున్నాను స్వామి అంటూ మళ్లీ శ్రీహరిని ప్రశ్నిస్తున్నాను ఆయన పలుకుతాడా నా పిచ్చిగా అంతలో రాములు వారి మేడ దగ్గర మా లైన్ చివరి నుంచి విఐపి తాలూకు అధికారి ఎవరో అర్చకులని పిలుస్తున్నారు స్వామి నాకు తీర్థం సెటారి మర్చిపోయారు చట్టక్కున తలాడు తిప్పాను అర్చకులు లైన్ చివరి దాకా ఇచ్చుకుంటూ వెళ్ళి పొరపాటునే ఈ అధికారిని వదిలేసి ఎదురుగా ఉన్న లైన్ వాళ్ళకి ఇస్తున్నారు ఈయన వాళ్ళు మళ్లీ అక్కడే ఆగి ఆయనకు కూడా తీర్థం సిటారి హారతి ఇచ్చారు అంతే అది చూస్తూనే నాకు పరిష్కారం దొరికిపోయింది గబగబా అక్కడికి వెళ్లి ఇక నుంచి మీరు ఇక్కడే నిలబడి దర్శనం చేసుకు వెళ్ళే భక్తులందరికీ తీర్థం సెటారి ఇవ్వండి అంటూ నిర్దేశించాను ఈ హఠాత్ పరిణామానికి అర్చకులు నిర్గ్రహంతో పోయారు ఏదో పాత వాదనే మళ్ళీ వినిపించబోయారు నేను ఇంకా అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు రాముల మేడ గుమ్మం దాకా వచ్చి తీర్థం సెటారి ఇస్తే భంగం కలిగిన సాంప్రదాయానికి రోజు ఇలాగే చేస్తే ఏమవుతుందిట ఈ క్షణం నుంచి ఇలాగే చేయాలి వాళ్ళు ఊరుకోలేదు అలా కాదండి అనూచానంగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తీర్థం సెటారి ఏం పర్వాలేదు విఏపిలు వచ్చినప్పుడల్లా ఎలాగో మీరు ఇక్కడ దాకా వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడే ఈ రాముల వారి గుమ్మం దగ్గర తీర్థం సెటారి ఇచ్చేయండి వాళ్ళు మరో పాయింట్ లెవెన్ ఎత్తారు అనాదిగా భక్తులు స్వామివారి విగ్రహం ముందు దర్శనం చేసుకుంటూ తీర్థం సెటారి తీసుకోవడానికి అలవాటు పడి ఇప్పుడు మనం ఆ పద్ధతి మారిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతి ప్రమాదం నో ప్రాబ్లం అలాంటిది ఏదన్నా ఉంటే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే నా మీదకి తోసేయండి ఇదంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జయించాడని చెప్పండి మేము చూసుకుంటాం చివరికి వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు కాలక్రమంలో ఈ తీర్థం సెటారిలను పడి కావలి బయట ఇచ్చేలా కూడా అర్చుకున్న టీటీడీ ఒప్పించింది ఇందువల్ల శ్రీవారి దర్శన సమయంలో ఏకాగ్రతతో స్వామిని దీక్షించే సమయాన్ని రెండు సెకండ్లు పెంచగలిగా కానీ క్యూషడ్లంలో నిరీక్షణ సమస్య మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు గంటకు రెండు మందికి దర్శనం లభించిన రోజు మొత్తం మీద పదిహేడు పద్దెనిమిది గంటల మాత్రమే దర్శనాన్ని కేటాయించడం మిగతా సమయం అంతా శ్రీవారి సేవలకే పోతుంది తిరుమలలో కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలే కదా ఉండేది వాలంటీర్లు జరగండి జరగండి అనకుండా ఉంటే గంటకి నాలుగు నుంచి ఐదు మంది దర్శనం చేసుకుంటారు వాలంటీర్లు తొందర గుడిలో క్యూ మరింత వేగంగా కదిలి గంటకి ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది దాకా దర్శనం చేసుకోగలుగు కొంచెం గట్టిగా జరగండి అంటూ వాలంటీర్లు ఒత్తిడి చేస్తే గంటకి పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ఇంకా గట్టిగా నడుతూ ఉంటే గంటకి పదహారు వందల నుంచి పదిహేడు దాకా మరింత బలంగా చేయబడి లాగేస్తుంటే గంటకి రెండు వేల రెండు వందల నుంచి రెండు దాకా దర్శనం చేసుకోవచ్చు ఇదంతా దర్శనం నిరాటంకంగా జరుగుతున్నప్పుడు సంగతి కానీ అప్పట్లో అమలులో ఉన్న దర్శనాల వేళలు అనుకూలంగా లేవు తెల్లవారుజామున సుప్రభాతం తర్వాత ధర్మ దర్శనం ఉంటుంది ఒక గంట దాకా తోమాల సేవ కోసం దర్శనం ఆపేస్తారు తోమాల సేవ అయ్యాక మళ్ళీ దర్శనం మొదలు మరో గంట కాగానే మళ్ళీ అర్చక సేవ అదయ్యాక నైవేద్యానికి మొదటి గంట ఆ తర్వాత వారంలో ఆ రోజున బట్టి ఏదన్నా ప్రత్యేక ఆర్జిత సేవ తీరుప్పావడ సహస్ర కలసి అభిషేకం అభిషేకం వగైరా ఉంటే అది అయ్యాక అప్పుడు మళ్లీ దర్శనం కొనసాగింపు మొత్తం మీద నిరాటంకంగా కొన్ని గంటల పాటు స్వామివారి ధర్మ దర్శనం మొదలయ్యేది ఉదయం పది గంటల తర్వాతే క్యూ షెడ్ భక్తులను వదిలేది రాత్రి పన్నెండు గంటలకే అయినా సుప్రభాత అనంతర తొలి దర్శనం మూడున్నరకే మొదలవుతుంది పన్నెండు గంటలకి క్యూ షెడ్ ప్రవేశించడం కోసం మరో మూడు గంటల ముందే షెడ్లకు బయట యాత్రలు నిరీక్షిస్తుంటారు ఆ రకంగా వాళ్ళు సుప్రభాత అనంతర దర్శనానికి వెళ్లేసరికి ఆరు గంటల నిరీక్షణ అవసరం అవుతుంది తోమాల సేవ మొదలయ్యే లోపల ఒక షెడ్ వరకు భక్తుల్ని దర్శనానికి వదులుతారు అంటే ఒక ఐదు మంది వెళ్తారు తోమాల సేవ తర్వాత రెండవ షెడ్ వదులుతారు అంటే వాళ్ళు ఒక మంది అప్పుడు మళ్లీ ఆర్జిత సేవ అడ్డం వస్తుంది అర్చన తర్వాత దర్శనం మళ్లీ ఆరు గంటలకు మొదలు వీటి మధ్య శుద్ధి కొలువు అలంకరణ లాంటి ఇతర సేవలు అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి ఏడున్నర గంటల లోపు మహా అయితే పదిహేను వందల మంది దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత నైవేద్యం గంట ఆనక పడికావల్లో తిరుప్పావడ లాంటి అర్జిత్ సేవ ఇలా పది గంటలలోపు అంతరాయం లేకుండా దర్శనం జరగటం అనేది అసంభవం అంటే రాత్రి తొమ్మిది పది గంటలకి యుట్ల దగ్గరకు వెళితే పది పన్నెండు గంటల తర్వాత దర్శనం దొరకచ్చు ఇలా పరిశీలన చేస్తున్న నాకు అర్థమైంది ఏమిటంటే ధర్మ దర్శనం ఎంత విరివిగా నిరాటంకంగా జరపగలిగితే అంత ఎక్కువ మంది అంటే ఆ రోజు రద్దీని బట్టి గంటకి వెయ్యి నుంచి రెండు మంది దాకా గర్భగుడిలోకి పంపగలుగుతాం సమస్య అర్థమైపోయింది కానీ పరిష్కారం స్వామి నీవే శరణం అంటూ ప్రార్థిస్తున్నాను అలాంటి రోజుల్లో ఒకరోజు ఒక భక్తుడు నాకు ఝాడిస్తూ ఒక లెటర్ అయ్యా నేను రాత్రి తొమ్మిది గంటలకి క్యూ షెడ్లకి వెళితే పన్నెండు గంటలకు నాలుగో షెడ్లోకి పంపారు తెల్లవారుజామున మూడు గంటలకు మొదటి షెడ్ దర్శనం అన్నారు కానీ మా దాకా వచ్చేసరికి ఉదయం పది గంటలకు కానీ దర్శనం కాలేదు ఎందుకని ఈ ఏడు గంటల పాటు మొదటి మూడు షెడ్ల వాళ్లే దర్శనం చేసుకుంటున్నారా మీరు మీ విఐపి దర్శనాలన్నింటికీ కలిపి వేరే టైం పెట్టుకోవచ్చు కదా మమ్మల్ని ఎలా దఫ దఫాలుగా పంపించేందుకు ఏది అలాంటి లెటర్స్ అప్పటికి చాలా మంది రాశారు కానీ ఈ లెటర్ వచ్చిన టైమింగ్ వేరు రాసిన వారి పేరు శ్రీనివాస్ నిమిషాల్లో నాకు ఈ సమస్య పరిష్కారం ఎలాగో అర్థమైపోయింది ఆ లెటర్లో ఆ భక్తుడు పేర్కొన్న విఐపి దర్శనాలంటే నాకు తెలిసి ఆ సమయంలో ధర్మ అడ్డం వచ్చే వల్ల శ్రీవారి సేవలే వాటన్నింటినీ ఒక వర్ష క్రమంలో ఉదయాన్నే పూర్తి చేసి ధర్మ దర్శనానికి మధ్యలో గ్యాప్ లేకుండా వదిలేస్తే గంటకి వెయ్యి నుంచి రెండు మందికి పైగా ముందుకు వెళ్తారు అంటే తెల్లవారు సాను గంటలకు మొదలెట్టి సుప్రభాతం తోమాల సేవ అర్చన వగేరా సేవల్ని ఆరు గంటలకలా పూర్తి చేస్తే ఆరున్నర నుంచి పది గంటల లోపల మూడు మందికి పైగా ధర్మ చేసుకుంటారు ఈ దర్శనం సాయంత్రం 7 గంటల దాకా కొనసాగిస్తాం అంటే దాదాపు 13 గంటల నిరవధిక దర్శనం వల్ల ఇంకా వేగంగా క్యూ కదులుతుంది క్యూలో ఉన్న వాళ్ళకి క్యూ నడుస్తోందన్న సంతృప్తి కలుగుతుంది దర్శనం చేసుకునే అవకాశం తక్కువ నిరీక్షణ కాలంలో ఎక్కువ మందికి కలుగుతుంది వెంటనే పేష్కార్ వాసు కృష్ణస్వామి పార్య పత్రధార శషాద్రులతో సంప్రదించాను ఆస్థాన విద్వాంసులతో ఆచార్య పురుషులతో కూడా చర్చించి ఈ ఆర్జిత సేవల సమీకరణ పథకం పరిశీలించమని వాళ్ళకి చెప్పాను అద్భుతం కొద్ది వారాల్లోనే అంతా ఏర్పాటైపోయాను ప్రసాదాలు తయారు చేసే పోటు మిరాశీదారుల అసంతృప్తి తెల్లవారుజాముని అన్ని ప్రసాదాలు తయారు చేయాల్సి వస్తుంది కాబట్టి మిరాశీదారుల నిరసన మినహా మిగతా ఏర్పాటంతా చకచకా సాగిపోయాయి టిడి బోర్డు కూడా ఈ ప్రతిపాదనకి ఆమోద ముద్ర వేసేసింది కలితం తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు క్యూ షెడ్ లు చేరతారు ఆరు క్యూ షెడ్ అని తెరుస్తారు క్యూలో దర్శనానికి వెళ్లిపోతారు అలా క్యూ షెడ్లలో మొదటి బ్యాచ్ మూడు గంటలు నిరీక్షిస్తారు రెండో బ్యాచ్ నిరీక్షణ టైం తగ్గిపోతుంది ఎందుకంటే దర్శనం క్యూ నడుస్తూనే ఉంటుంది కనుక మూడో బ్యాచ్కి వెయిటింగ్ ఇంకా తక్కువ నాలుగో బ్యాచ్కి ఇంకా తక్కువ ఎంత విశేషమైన మార్పు వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పన్నెండు వెయిటింగ్ టైం పంతొమ్మిది నాటికి క్రమంగా మూడు గంటలకి ఒక గంటకి తగ్గిపోతూ వచ్చింది ఎప్పుడైతే క్యూ షెడ్లలో నిరీక్షించే టైం తగ్గిపోయిందో టీటీడీ సత్రాల్లో కాటేజీల్లో భక్తులు బస చేసే రోజుల సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చింది ఇందువల్ల కాటేజీలు సత్రాలు వినియోగించుకునే సంఖ్య పెరిగింది గతంలోలాగా సత్రాలు ఖాళీ లేక రోడ్ల మీద భక్తులు పడుకునే పరిస్థితి మారిపోయింది అలాగే రైల్వే వారితో మాట్లాడి ట్రైన్లన్నీ ఉదయం ఐదు ఏడు గంటల మధ్య కాక ఐదు పది గంటల మధ్య తగినంత గ్యాప్ తో తిరుపతికి చేరుకునేలా మార్పు చేశాం అందువల్ల తిరుమలకి బస్సులో వచ్చే యాత్రికులకు బస్టాండ్ లో వెయిటింగ్ తగ్గించాం ఇదంతా అయ్యాక ఒకరోజు దర్శనానికి వచ్చిన ఒక మిత్రుడు ఈ మార్పులన్నీ చూసి మురిసిపోయాడు దర్శనాల విషయంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చావో వాట్ ఏ గ్రేట్ ఐడియా అన్నాడు అబ్బురపడుతూ నవ్వుకున్నాను ఎవడిచ్చాడు ఐడియాలన్నీ